గణపతిని హవామహే కవిని కవీనాష్టవస్తమేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శ్రన్ జ్యోతిభిశ్రీదసాదం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మచార్యపర్యంతం వందే గురు గురుంపరా మయ్యన ఆధత్స్ మయి బుద్ధిర్నివే నివసిష్యసి మయ్యే అత ఓర్ధన్న సంశయ అశ్వాకం చెప్పిన కృష్ణ మనస్సును నా ఎందు మాత్రమే నిలిపి ఉంచును ఆధస్వ ఆధానము ధా అనే ధాతువు అంటే ధరించుట ధరించుట అంటే నిలబెట్టుట తొడుక్ ధరించుట అలాంటి ధరించటం కాదు నిలబెట్టుట అని అర్థం ధరించుట అంటే నిలబెట్టుట సో కాబట్టి ఆధానము అంటే గట్టిగా నిలబెట్టుట ఆ పదం యొక్క అర్థం అది కాబట్టి మనహ మయ్యేవ ఆధత్స్వ ఆధత్స్వ అంటే లోటు మధ్యమ పురుష ఏకవచనం మనస్సును నాయందు మాత్రమే గట్టిగా నిలబెట్టును సో అంటే మన గురించి అర్థం చేసుకోవాలి చెప్పుకుంటాను నేను ఈ కథ చెప్పుకుంటా మనస్సు గురించి కొంత అవగాహన ఉండాలి మనస్సు అంటే ఏంటి లోపల ఏదో ముద్దో ఒకటి మనస్సులాగా కూర్చొని ఉంటుందని అనుకోవద్దు ఇక్కడ బ్రెయిన్ ముద్ద కూర్చుని ఉంటుంది అది వేరు అది ఎనటామికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మైండ్ కానీ మైండ్ ఈజ్ నాట్ సమ్ థింగ్ సిటింగ్ డే మైండ్ అంటే ప్రవాహము సంకల్ప వికల్పాత్మకంగా ఉంటుంది ఏదో సంకల్పాలు వికల్పాలు వస్తూ ఉంటాయి సో ఈ సంకల్ప వికల్పాలు ఎలా ఉంటాయి సంసారాన్ని గురించి ఉంటాయి మనకు సంకల్ప వికల్పాలన్నీ సాంసారికములే అయి ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైతే సంసారంలోనే బాగా తగులుకొని ఉన్న జనులు ఉంటారో అంటే వాళ్ళు ఎవరో పలానా పక్కన ఎక్కడో దూరంగా కాలనీలో ఉంటారని అనుకోద్దు మనమే సంసారీ జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మనస్సు స్వభావం చేతనే అంటే వెరీ న్యాచురల్గా విక్షిప్తమై ఉంటుంది విక్షేపంగా ఉంటుంది విక్షేపము అంటే ఎప్పుడైనా ఏగ ఏగ చూసారా ఫ్లై ఆ ఫ్లై ఏం చేస్తుంది ఇక్కడి నుం అక్కడి అక్కడి నుంచి అక్కడికి ఇలా ఇలా ఎగురుతూ ఉంటాం దాన్ని దాన్ని నిక్షేపంగా దేని మీద స్థిరంగా నిలబడదు దేని మీద నిలబడదు సో దీనికి దృష్టాంతంగా ఈగ ఏగ కానీ ఫ్లై లేకపోతే హేనిటీగా అవి మరీ చెంచలంగా ఉంటాయి తేనిటీగా ఈ ఏదో కొంచెమైనా కొంత స్థిరతో ఉంటుందేమో తేనెటీగా మరీ చంచలంగా ఉంటుంది దాన్ని విక్షేపము అని అంటారు మనస్సు కూడా ఆ విధంగా విక్షిప్తమై ఉంటుంది సంసారీ జనుల యొక్క చాలా సహజంగానే స్వభావసిద్ధంగానే విక్షిప్తమై ఉంటుంది ఈ విక్షేపము నాకు హేతువుమంటే రాగద్వేషము సంసారులకు ధనము బంగారము వస్తువులు వాహనములు ధన కనక వస్తు వాహన ఇవన్నీ కూడా మనసుకు విక్షేపాన్ని కలిగించేటువంటివే సో తర్వాత పరివారము అంటే భార్య పిల్లలు ఇచ్చాయి భార్య స్త్రీ అయితే భర్త పిల్లలు ఇచ్చాది తర్వాత మిత్రులు ఫ్రెండ్సు దోస్తులు తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఆ తర్వాత నేను నా పేరు పది మందికి తెలియాలనేటువంటి ఒక తహతహ ఇవన్నీ ఉంటాయి ఈ విధమైన సాంసారికములైన లక్ష్యములపై మనస్సు లగ్నమై ఉన్న కారణంగా సంసారుల యొక్క మనస్సు ఎప్పటికీ విక్షిప్తంగానే ఉంటుంది ఈ మనస్సుకి సంబంధించి ఒక సిద్ధాంతము లా ఒకటి ఉన్నది దీన్ని శ్రీరామకృష్ణ గురుదేవుడు చెప్తూ ఉండేవారు అదేమిటంటే మీకు మనస్సులో సాంసారిక విషయములు ఎంత ఎక్కుగా మనస్సులో ఉంటే ఆ మనస్సు యొక్క విక్షేపము అంత ఎక్కువగా ఉండు దట్ ఈస్ ది లా అది ఇంగ్లీష్లో చెప్పాలంటే ది ఎడ్యుకేషన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది నెంబర్ ఆఫ్ వర్ల్డ్లీ ఐటమ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్ అంటే ఏదో ఫిజిక్స్ లాజెక్ట్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ప్రపోర్షనల్ కాన్స్టెంట్ కే ఉంటుంది దానికి ఏదో యూనిట్లు ఇదే అలా మొదలుపెట్టచ్చు సమ్ ఫిజిక్స్ యూ కెన్ డెవలప్ అరౌండ్ ఇట్ బట్ దట్ ఈస్ ది లా కాబట్టి ఎప్పుడు విక్షేపము అధికంగా ఉంటే ఏమవుతుంది కొని మనస్సు తేనెటేగా ఏదైనా నష్టపోయిందా తేనెటేగా తేనిపోవేసుకుంటుంది కదా అంటే ఇప్పుడు తేనెటీగా ఉంటే దృష్టాంతమే అది చాలా చెంచలంగా ఉంటుంది సో మనస్సు విక్షిప్తమై అంటే చాలా విక్షేపము కలిగి ఉన్న కారణంగా మనస్సు ఎందు అశాంతి పెరిగిపోతుంది శాంతి అనేది లేకుండా పోతుంది జీవితంలో అశాంతి పెరిగిపోతుంది తర్వాత ఈ విక్షేపము యొక్క రూపములు రెండు ఒకటి అశాంతి రెండు రాగద్వేషములు చాలా తీవ్రమైన రాగద్వేషములు నిర్మాణం అయిపోతాయి ఎప్పుడైతే రాగద్వేషాలు నిర్మాణమవుతాయో అప్పుడు దుఃఖం వచ్చేస్తుంది దుఃఖం పెరిగిపోతుంది టెన్షను దుఃఖం అంటే కూర్చొని ఏడుస్తాడే కాదు టెన్షన్స్ పెరిగిపోతాయి రాగము దుఃఖమే ద్వేషము దుఃఖమే రాగమునకు స్వీట్ పాయిజన్ అని ద్వేషమునకు బెటర్ పాయిజన్ అని అంట చేదుగా ఉండే విషము ద్వేషము తీయగా ఉండే విషము రాగము కాబట్టి అది అది సంసారీ సంసారీ జనుల యొక్క మనస్సు ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ మనస్సుని ఈశ్వరునిపై నిలపాలి ఇదంతా నేను బహుశా చెప్పుకుంటాను మనం ఏం చేస్తాం సంసారంలోకి వెళ్ళి మనస్సుని వెనుకలాగి ఈశ్వరునిపై నిలపమని శాస్త్రం చెబుతుంటే మనం ఏం చేస్తామంటే దేవాలయాలకు వెళ్ళి ఈశ్వరుణ్ణి పూజ చేస్తూ సంసారాన్ని అక్కడికి మోసుకుపోతుంది సంసారీ జనులు ఈశ్వరుణ్ణి ప్రార్థించేప్పుడు పూజాధికము చేసే సందర్భంలో కూడా సంసార పదార్థములనే కోరుకుంటూ ఉంటారు మాకు ధనము కనకము కనకము అంటే బంగారం మాకు సమ్మానము జరగాలి మాకేమో ఈ సాంసారికములైనటువంటి లక్ష్యములు నెరవేరాలి ఉత్తర మిత్రాది లక్ష్యములు నెరవేరాలి అని సంసారంలో ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి భావన చేయటం మాట అటేటివిటీ రివర్సు రివర్స్ ఈశ్వరుడి దగ్గర ఉండాల్సినప్పుడు కూడా సంసారాన్నే భావన చేస్తూ ఉంటారు This is a very fundamental corruption of human existence. Corruption to tell about its new future whichations have a new future is different, it means that humanity and the underworld are静 Esp螺. That is how we have gebaut even now there is hope of the meaning to this institution. Perhaps this sphere of life, this institution on this institution అనేదాన్ని నారద మహర్షి భక్తి సూత్రాల్లో ప్రస్తావించి ఆయన ఒక మాట అంటారు కామక్రోధాధికమే తస్మిన్నేవ కరణీయం ఇప్పుడు మనస్సులో రాగద్వేషాలు అధికంగా ఉన్నాయి రాగద్వేషాలన్నా కామక్రోధాలన్నా ఒకటే దాని పేరే ఇది అవ్వ పేరే ముసలమ్మాన్ తెలుగులో సాధితం ఉంటుంది సో రాగద్వేషాలన్నా కామక్రోధాలన్నా అదే దాని మాట సో కామన డిజైరింగ్ మనిషి మనస్సులో డిజైరింగ్ అనేది ఉంటుంది ఏ ముందు అసలు దీన్ని ఏమంటారంటే వాల్టింగ్ సెన్స్ అంటారు అంటే ఏదో ఒకటి కోరుతూ ఉంటారు అది ఏది కోరుతున్నాడు అన్నది అది మారుతూ ఉంటుంది కానీ కోరుతున్నాడు అనేది మాత్రం స్థిరంగా ఉంటుంది ఈ సంగీతానికి శృతి ఉంటుంది చూడండి వీడు పాడుతున్నప్పుడు పాడనప్పుడు కూడా వెనకాల ఓ పొడుగా ఒక తమ్మురాయో దాని పేరు ఏదో ఉంటుందో అది పెట్టి ఇలా నీకుతూ ఉంటారు శృతి అంటారు దాన్ని కదండి సంగీతానికి ఉంటుంది సంగీత కచేరీ రెండు గంటలు ఉంటే అది రెండు గంటల పదిహేను నిమిషాలు ఉంటుంది అంటే సంగీత కచేరీకి ముందు వెనకాలని కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది ముందు శృతి సరైన తర్వాతనే వచ్చి పాట పాడతారు ఈ శృతి అంటే ఇట్స్ సౌండ్ దట్ ఈజ్ ఆల్వేజ్ ప్రజెంట్ అలాగే మనిషి తెలివిగా ఉన్నంత కాలము ఐ వాంట్ నాకు ఇది కావాలి నేను ఇది కోరుతున్నాను అనేటువంటి శృతిలాగా ఈ కామన మనస్సులో ఉంటుంది ఏది కోరుతున్నాను అన్నది మారిపోతూ ఉంటుంది ఓసారి కొత్త కొత్త డ్రెస్సులు కోరుకుంటాడు ఇంకోసారి కొత్త కొత్త ఆభరణాలు కోరతాడు ఓసారి ధనాన్ని కోరతాడు ఆ కోరబడి మారుతుంది తప్ప ఈ కోరుతూ ఉండుట అనేది ఎప్పుడూ కొనసాగిపోతూ ఉంటుంది దాని నుంచి కామన అనిపించారు ఒక ఫిక్స్డ్ మోడ్ ఆఫ్ ది మైండ్ మనస్సు యొక్క ఒక స్థితి చాలా బలంగా ఫిక్స్ అయి ఉంటుంది ఈ కామన అనేటువంటి దానిని ఈశ్వరునితో నింపుము అంటే సాంసారికములైన వస్తువులను కోరడం అనేసి ఈశ్వరుణ్ణి కోరుతా అభ్యసించుము ఇప్పుడు సంసారంలోని వస్తువులు పరిచ్ఛిన్నంగా ఉంటాయి అల్పంగా ఉంటాయి అల్పము ఉంటే దేశంలో అల్పంగా ఉంటాయి మీరు ఎంత ఎస్యూవీ కారుతున్నా అది పార్కింగ్ లాట్లో పట్టీలాగే ఉంటుంది తప్ప అంతకంటే పెద్దలు ఉండదు కదా దేశంలో అల్పంగా ఉంటాయి ఎంత ఖరీదైన లక్ష రూపాయల డైమండ్ రింగ్ కూడా ఓ వేలికి పట్టే ఉంటుంది తప్ప ఇంత బండరాయిలాగే ఉండదు కాబట్టి సంసార విషయములు అల్పంగా ఉంటాయి దేశ దృష్ట్యా అల్పంగా ఉంటాయి మోర్ ఇంపార్టెంట్ కాల దృష్ట్యా అల్పంగా ఉంటాయి కాలములలో అల్పంగా ఉంటాయి ఓ కాలంలో ఉంటాయి మరో కాలంలో పోతాయి తర్వాత వస్తు ఉంటుంది అంటే మీరు ఒకటి ఒకటి పొందితే మరొకటి పొందకో పొందకుండా మిగిలి ఉంటుంది ఇప్పుడు మీరు మధ్య వేలికి డైమండ్ ఉంగరం పెట్టుకున్నారనుకోండి ఈ అనా అనేది అంత నా ప్రారంభం మీద నా మాట ఏమిటి అంత పెట్టావు నన్ను పసన పెట్టేసేవే అని వీడు ఇలా చూసుకున్నప్పుడు అలా అయ్యో దీనికి ఉంగరం లేకుండా అయిపోయింది అనుకుంటాడు అబ్బా దీనికి ఉంగరం ఉంది అనుకోడు అయ్యో దీనికి ఉంగరం అనుకుంటాడు అప్పుడు ఏం చేస్తారు ఇంకో ఉంగరం సంపాదిస్తారు అప్పుడు ఈ చిట్టున వేలు అంటుంది నా మాట ఏమయ్యా నా ప్రారంభమే ఇలా అయిపోయింది అంటుంది అప్పుడు మళ్ళీ అయ్యో దీనికి ఉంగరం లేదే అనుకుంటుంది అనుకుని మళ్ళీ ఇంకోటి సంపాదిస్తారు నాలుగు సంపాదిస్తారు అప్పుడు ఎడమ చెయ్యి నా సంగతి ఏమిటంటుంది ఇప్పుడు వీటికి పెట్టడం ప్రారంభిస్తారు పీపుల్ అది తెలియసే ఇట్ ఈస్ వాట్ కాబట్టి లౌకికమైన వాటిని కామన చేయటం మనసి అల్పములైన వాటిని అదల్పం తన్మర్త్యం నశించింది దాన్ని ఎందుకు కోరాలి యద్భూమా తుఖం ఏది భూమయో అది సుఖం భూమ అంటే పరమాత్మ కాబట్టి పరమాత్మని కోరుకోవాలి పెద్దదాన్ని కోరుకోవాలి నేను కామనను నశింపజేయనక్కలేదు కామలలో విషయాన్ని పెద్దదిగా చేసేస్తే సరిపోతుంది చిన్న చిన్న అల్పమైనది అల్పమ ఇప్పుడు నాకు ఒక లక్ష రూపాయలు కావాలని కోరకూడదు లక్ష్మీపతి నాకు కావాలని కోరుకోవాలి పెద్దది కోట నాకు ఎకరం భూమి కావాలని కోరుకోకూడదు ఈ పృథివీ అంతకీ పతి శ్రీహరి ఆయన నాకు కావాలని కోరుకోవాలి నేను సూత్రం చెప్తారు చెప్తుంటాను ఇవన్నీ కథ చెప్పేనా మళ్ళీ చెప్పిన పాటిన పాటే పాడుతున్నానా ఏమో నాకు గుర్తులేదు సో ఇసక వేణువు కంట్లో పడితే కన్ను వాచి కన్ను చూపిపోతుంది కానీ పెద్ద బండరాయి అయితే కంట్లో పడి చూపిపోయే సమస్య ఉంది ఆ విధంగా బోల్డర్ ఉందనుకోండి అది కంట్లో పడి చూపిపోవడం ఏమి ఉండదు ఆ విధంగా చిన్న చిన్న వస్తువులను కోరే కామన అది మనస్సులో అది ఒక విషంగా తయారవుతుంది కానీ అన్నిటికంటే పెద్దదేదో వెతికి పట్టుకుని దాన్ని కోరుకుంటే ఇంకా మీకు అది అది మీకు ఇబ్బంది కలిగించదు కాబట్టి కామన కూడా శ్రీవహరి ఈశ్వరునిపై పెట్టవలే మయేవ మన ఆధస్వ ఇక క్రోధం మనకి కోపం వస్తూ ఉంటుంది కోపం అంటే ఫ్రస్ట్రేషన్ కోపం అంటే అనేక షేడ్స్ ఉంటాయి దానికి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాయి ఒకప్పుడు కోపానికి విషయం అంటే దానికి టార్గెట్ తెలుస్తూ ఉంటారు వాటిని ఆ టార్గెట్ని పట్టుకుని తిడతారు ఎదురు చేస్తాను టార్గెట్ ఏది లేదనుకోండి మీరు ఏం చేస్తారు టార్గెట్ లేని కొనసం ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే ఏదో పగల కొడతాడు నేల మీద విసిడు కొడతారు ఈ టెన్నిస్ అడీవాళ్ళు ఆ బ్యాట్ని నేల మీద వేసి కొట్టేస్తారు ఒకసారి కొడతారు అది విరక్కకపోతే మళ్ళీ ఇంకోసారి కొడతారు అది మోస్తరుగా విరిగితే ఇంకోసారి కూడా కొట్టి బాగా గట్టిగా విరిగింది అని చూసిన తర్వాత అక్కడ బాగా సో దీన్ని క్రోధము ఉంటాం సో ఈ విధమైన డిస్ప్లే ఆఫ్ యాంగర్ యాక్షన్ రూపంగా తర్వాత వాగ్రూపంగా కోపాన్ని ప్రకటించటము తర్వాత మనస్సులోనే కుడు ఉడికిపోతూ ఉంటాడు కుక్కర్లో బియ్యం ఉడుకుతున్నట్టుగా ఉడుకుతూ ఉంటాడు మామూలు ఈ మరబియ్యం అయితే దమ్ములు ఉడికిపోతుంది ఐదు నిమిషాలు అయిపోతుంది కానీ బ్రౌన్ రైస్ అయితే చాలాసేపు ఉడుకుతుంది ఆ రకంగా వీడు అలా ఉడుకుతూ ఉంటాడు గుడి గుడి గుడు ఉడికితూనే ఉంటాడు లోపల మనస్సులో అది క్రోధము ఈ క్రోధమును అల్పమైన టార్గెట్ల మీద పెట్టకూడదు ఆ క్రోధమును ఈశ్వరుడి మీద పెట్టాలి కాబట్టి నాకు ఇంత కష్టం ఇస్తావా నువ్వు అని రాముణ్ణి చెడామడా తిట్టచ్చు మీరు శ్రీరాముణ్ణి ఎంత గట్టిగా తిట్టితే అంత గొప్ప భక్తుడవుతాడు రామదాసు ఎంత గట్టిగా తిట్టాడు నీ అబ్బా సుమ్మాని తిట్టాడు మహాభక్తుడైనా దేవాలయ దేవుడి ముందు కూర్చొని ఓ దండం పెట్టి తిట్టడం ఎవళ్ళు లేనప్పుడు చూసి ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ ఏదైనా అనుకుంటారు ఇంత అపకారం చేస్తావాయా అని ఈశ్వరుని చెప్పాడు అల్టిమేట్గా అపకారమైనా ఉపకారమైనా ఆయనే చేస్తాడు ఈ లోకల్ పీపుల్ వీళ్ళేం చేస్తారు వీళ్ళు పోస్ట్ మ్యాన్లు అట్టు వాడేదో పోస్ట్ మ్యాన్కి ఉపకారం ఉంచేడు అపకారం ఉంచేడు మనారిటీ తీసుకొస్తే ఉపకారం చేసినట్టు కాదు ఏదో రాంగ్ టెలిగ్రామ్ ఏదో బ్యాడ్ న్యూస్ టెలిగ్రామ్ తీసుకొస్తే అపకారం చేసినట్టు కాదు పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ ఏజెంట్ అలాగే మనకు అపకారం చేసే వాళ్ళందరూ ఉడికే ఏజెంట్స్ మాత్రమే అసలైన అపకారం చేసిన వాడు రియల్ విలన్ ఇస్ గాడ్ రియల్ విలన్ ఇస్ గాడ్ ఇంత దుఃఖాన్ని కలిగిస్తాడా న్యాయమేనా ఇది నేను చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నాను ఏదో చేతనైనంతలో ఆరాధిస్తున్నాను ఆ శక్తి కూడా మరి ఆయనే ఇవ్వాలి కదా ఆయన తక్కువ శక్తి ఇస్తే తక్కువ ఆరాధన చేశాను ఎక్కువ ఏకాగ్రత ఇస్తే ఎక్కువ ఆరాధన చేసాం తక్కువ ఇచ్చినప్పుడు తక్కువ ఆరాధన చేశాం ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నప్పుడు కొంచెం పెద్ద పూజ చేసాం రోగం వచ్చినప్పుడు తక్కువ పూజతోటి సరిపెట్టుకున్నాం కాబట్టి చిన్నతనం నుంచి నేను ఆరాధిస్తూ ఉన్నాను నాకు ఇలాగంటే అపకారం చేస్తాడా ఇలాంటి దుఃఖాన్ని నాకు ఇస్తాడా ఏమి న్యాయం ఇది ధర్మం ఎలాంటి అని మీరు చెడా కూడా తిట్టచ్చు ఎంత అధికంగా తిట్టితే మీ హృదయంలో భక్తి అంత బాగా నాటుకున్నట్టు లెక్క రియల్ ఏకవచన సంబోధనం చేసి మువరు సంబోధనం చేసి మరీ తిట్టచ్చు అలాగా బోల్డ్ సాహిత్యం ఉంది ఈ రకమైన సాహిత్యం కాబట్టి భ్రమర గీతము అని ఒకటి ఉంది భాగవతంలో ఈ శ్రీకృష్ణుడు ఉన్నాడే భ్రమరం లాంటివాడు ఒక లాయల్టీ ఎరగడు భ్రమరం ఏం చేస్తుంది ఓ పూ మీద వాళ్తుంది ఆ పువ్వులో ఉన్న మధువులంతా కూడా లాగేసుకుని వెంటనే ఆ పువ్వుని విడిచిపెట్టి ఇంకో పువ్వు తినపోతుంది నో లాయల్టీ అయితే కాదు మళ్ళీ ఆ పువ్వుకేసి తిరిగి చూడని కూడా చూడదు ఎంతసేపు స్వార్థ దృష్టి ఆ పువ్వులో ఉన్న మధు తనకు చేయాలనే దృష్టే తప్ప మరో దృష్టే ఉండదు ఈ శ్రీకృష్ణుడు ఉన్నాడే వీడు ఇంతకంటే ఏమి గొప్పవాడు గురుక ఏమీ కాదు అటువంటి భ్రమ బ్రహ్మం అంటే ఈ శ్రీకృష్ణుడితోటి నాకు స్నేహము వద్దే వద్దు కాదు శ్రీకృష్ణుడి నుంచి ఎవడో దూత వచ్చాడంటే శ్రీకృష్ణుడు ముఖం చూడడం వాటి దూత ముఖం నేను అసలే చూడను అంటూ ఉంటుంది గీతం భ్రమర నాకు గుర్తులే ఉపజ్యాలు శ్లోకాలు అది చాలా భక్తి శాస్త్రంలో దానికి ప్రత్యేక స్థానము గలదు కాబట్టి భక్తి సూత్రాల్లో నరద మహర్షి అంటున్నాడు కామక్రోధాధికమ తస్మిన్నేవ కరణీయం క్రోధం అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ సేఫ్టీ వాల్ ఆ లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా పైకిపోతే కొంత మీకు మనస్సు తేలిక పడుతుంది అయితే టార్గెట్ ఎవరున్న వీళ్ళని వాళ్ళని టార్గెట్ చేయకూడదు ఎవడన్నా మిత్రుల్ని టార్గెట్ చేశారనుకోండి ఏమ అలా తిరుగుతావు ఏమేమి భావపరదులు అనుకుంటున్నావా ఏమో ఇప్పుడు తిరితే పడ్డాను ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేశారనుకోండి వాళ్ళు ఓ మోస్తరుగా కొంతవరకు పనికి ఉంటారు ఆ తర్వాత వాళ్ళు కూడా మొండికేస్తారు ఏదో ఒకటి రెండుసార్లు అణిమణిగు ఉంటారు నీ కోపం వచ్చినప్పుడు వాళ్ళ దాన్ని చూస్తాడే కోపం కోపం చే కోసమే వెళ్ళాడు వా ఏమీ అని తిరగబడతారు కొడుకు ఏదో కొంటాడు కొడుకు మీద కోపం చూపించారనుకోండి ఓ పాయింట్ వరకు అలా పడు ఉంటాడు ఆ తర్వాత వాడు ముందుకేస్తాడు దేవుడు హ్యాపీగా మీ తిట్లన్నీ నో రియాక్షన్ ముండికేయడం ఇట్లాంటి రియాక్షన్స్ ఏమి ఉండవు చక్కగా వింటాడు మీ తిట్లన్నీ నేను చక్కగా ఆశీర్వదిస్తున్నాను కాబట్టి క్రోధాన్ని చేయమని నా అభిప్రాయం కాదు క్రోధము చేయడము తప్పనిసరి అయితే టార్గెట్గా ఈశ్వరుణ్ణి పెట్టుకోవాలి తప్ప మరె వాళ్ళని టార్గెట్గా పెట్టుకోకూడదు కామక్రోధాది రామదాసు కానీషా మీద కోపం చేయలేదు కానీషా పెట్టిన గాడ్స్ ఉంటారు అక్కడ అక్షక భటులు వీడిని వాళ్ళు వాళ్ళ మీద కోపం చేయలేదు వాళ్ళు ఆయనకి తిండి పెట్టేవారు సరిగ్గా కడుపు నిండా పెట్టేవారు కాదు ఆ తిండి పెట్టి వాళ్ళ మీద కూపన్ చేయలేదు రాముడి మీద మాత్రమే కూపన్ చేసేవారు ఇంకెవరి మీద కూపన్ చేయలేదు సో ఆ విధంగా కామక్రోధాధికమ తస్మిన్నేవ కరణీయం ఆల్ పాజిటివ్ ఇమోషన్స్ టు ఈశ్వర ఆల్ నెగిటివ్ ఇమోషన్స్ టు ఈశ్వర దైన్యం ఉందనుకోండి దైన్యం ఒక ఇమోషన్ మనస్సులో ధైన్యం ఉంటే హెల్ప్లెస్నెస్ దైన్యం ఉన్నప్పుడు ఇతరుల ముందు ధైన్యాన్ని చూపించారనుకోండి వాళ్ళు సింపతైజ్ చేస్తారు తప్ప ఉపకారం చెయ్యరు ఎందుకు చేయరు తెలిసినా చెయ్యలేరు సింపతైజ్ చేస్తారు ఉపకారం చేయలేరు వాళ్ళు మాత్రం మన కష్టాన్ని ఎవరు తీరుస్తారండి ఎలా ఎలా తీరుస్తారు సింపతైజ్ చేస్తారు సింపతైజ్ ఎంతసేపు చేస్తారు సింపతైజింగ్ అన్నది చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది సింపటైజ్ అయ్యో అలాగండి పాపం మీకు ఇంత కష్టం వచ్చింది అని అలాంటి మాటలు మాట్లాడడం ఏవో ఒకటి రెండు మాటలు మాట్లాడి వెళ్ళొస్తానని జాగ్రత్తగా వాడు వెళ్తాడు ఒక ఎంబరాసింగ్గా ఉంటుంది సింపతైజ్ చేయడం ఈజ్ హ్యాపీ థింగ్ కంగ్రాచులేషన్స్ ఈజీగా చేయొచ్చు కంగ్రాచులేషన్ హ్యా ఫ్రెండ్ పార్టీ ఎప్పుడు ఇస్తామని కావాల్స్తే అడగచ్చు సింపతైజ్ చేయడం ఈజ్ నాట్ దట్ ఈజీ కాబట్టి మన దైన్యాన్ని ఇతరుల ముందు వ్యక్తం చేసి వాళ్ళ సింపతీని సంపాదించే ప్రయత్నం చేయటం వల్ల అది మనకు ఒక బా మానసిక బలహీనతగా నిర్మాణం అవుతుంది ఇట్స్ ఎ వీక్నెస్ ఆఫ్ మైండ్ దాంట్లో ఏమీ ఉపకారం లేదు ఇతరు ఇతరులకు అది ఇబ్బందికరంగా తయారవుతుంది కాబట్టి ఈ సింపతి సీకింగ్ అనేది ఇది పెద్ద దోషం అంటే బలహీనత తప్ప అభిప్రాయం కాదు బట్ ఇట్స్ ఎ మెంటల్ వీక్నెస్ కాబట్టి మనం దైన్యాన్ని ఇతరుల ముందు ప్రకటించకూడదు ఇతరుల ముందు గంభీరంగా ఉండడమే మన దైన్యాన్ని మనం వతబెట్టుకుని ఎలా ఉన్నారండి బ్రహ్మాణ బాగున్నానండి అన్నాం లోపల ఏదో దుఃఖం ఉన్నా కూడా బాగున్నాను ఆరోగ్యం ఎలా ఉంది ఏదో కొంచెం అనారోగ్యం కొంచెమో పెద్దదో అనారోగ్యం ఉన్నా కూడా బాగానే ఉన్నానని చెప్పడం ఇతరుల ముందు దైన్యాన్ని ప్రకటించకూడదు దైన్యాన్ని ఈశ్వరుడి ముందే ప్రకటించాలి నారదభక్తి సూత్రాల్లో చెప్పారు దైన్యప్రియత్వాచ ఆయనకి ఈశ్వరుడికి దీనుడైన భక్తుడంటే ప్రీతి ఎక్కువ దీనుడైన భక్తుడు చాలా జబర్దస్తిగా ఉండి భక్తి చేసేవాడికంటే దీనుడుగా ఉండి భక్తి చేసేవాడు అంటే ప్రీతి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ దైన్యాన్ని కూడా ఈశ్వరునికే సమర్పించుట నేను దీనుడను నన్ను నీవు కాపాడును ఐఎమ్ హెల్ప్లెస్ అండ్ యు ఆర్ మై ఓన్లీ హెల్ప్ అనే ఆ విధంగా ఈశ్వరులకు సమర్పించుట సో ఈ విధంగా ఈ రకమైన యుక్తులు ఇవన్నీ కూడా వీటిని అర్థం చేసుకుని మనస్సును ఈశ్వరునిపై నిలుపుతా మయ్యే వమన ఆధత్స్వ మయి బుద్ధింని వేషయా సో అంటే మనస్సుకి సహజంగా సంసారమున్నందు మమత్వము అంటే సెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఆసక్తి ఉంటుంది సంసారం అటాచ్మెంట్ ఉంటుంది భోగేచ్ఛ ఉంటుంది ఈ సంసారంలో మనం భోగించదగ్గవి అనేకము గలము వాటిని మనం సంపాదించుకుని భోగించాలి అనే భోగేచ్ఛ ఉంటుంది ఈ విధంగా మనస్సు సంసారానికి కట్టుబడిపోయి ఉంటుంది కాబట్టి మనస్సుని అలా గుర్తుపట్టి ఆసక్తి మమత భోగేచ్ఛ ఇత్యాది అంశముల ద్వారా మనస్సు సంసారానికి కట్టుబడి ఉంటుంది దానిని గుర్తుపట్టి వాటిని ఆ వాసనలను త్యాగం వాటిని విడిచిపెట్టి క్రమక్రమంగా మనస్సును ఈశ్వరునిపై లగ్నము చేయుట దీనికి శ్రీరామకృష్ణుల వారు మాట చెప్పారు మనస్సును సంసారము నుంచి నివృత్తి చేస్తూనే అది ఈశ్వరునిపై సహజంగానే లగ్నమైపోతుంది అని చెప్పినారు దాంట్లో కొంత శాస్త్రీయమైన విచారము కూడా గలదు అది మనస్సు యొక్క సహజ స్థితి మౌనము నేను ఒకసారి మీకు మాటవలసింది చెప్పినట్టున్నాను ఎప్పుడో The natural state of the mind is silence. That is sahaja-sthity. Manasu is a sahaja-sthity maunama. But we are in humans, maunama means to know. That maunama means to know. That means, asahaja-maina-sthity is a manasu. That means, the manasu is a sahaja-sthity. What is that? You are a samsaraman. మనస్సును ఎప్పుడైతే నివృత్తి చేస్తారో ఆ రిజల్టింగ్ మైండ్ దట్ ఈజ్ కాల్ సైలెంట్ మైండ్ మైండ్ హ్యాజ్ ఎ స్టేట్ కాల్డ్ సైలెన్స్ వెరీజ్ ఎ సై మైండ్ కాల్ సైలెంట్ మైండ్ జనులకు ఈ సైలెంట్ మైండ్ అనుభవంలో చాలా తక్కువగా ఉంటుంది ఉన్నా కూడా గుర్తుపట్టలేనట్టుగా ఉంటుంది వెరీజ్ ఎ సైలెంట్ మైండ్ మనలో ఉన్నది ఆ సైలెంట్ మైండ్ని మనం ఆవిష్కరించుకోవాలి మనకెంతసేపు ఎడ్యుకేటెడ్ మైండ్ అనుభవంలో ఉంటుంది తప్ప సైలెంట్ మైండ్ మనకు అనుభవంలో రాదు అభ్యాసం చేత అభ్యాసం అనే మాట రాబోతోంది ఆ సైలెంట్ మైండ్ని ఆవిష్కరించుకుంటే సైలెంట్ మైండ్ అన్న ఈశ్వరునిపై నిలిచిన మైండ్ ఒకటే ఉదారు వన్ అంటే ఏమిటనమాట సంసారం నుండి నివృత్తి చేస్తూనే మనస్సు ఈశ్వరునితో సహజ స్థితిని పొంది ఉంటుంది ఎందుకంటే వీడికి ఈశ్వరునికి నిత్య సంబంధం కలదు నిత్య సంబంధము ఆ సంబంధము కేవలము అజ్ఞానము చేతనే కత్తి వేయబడి ఉంటుంది ఎప్పుడైతే మీరు సంసారం నుంచి మనస్సును నివృత్తి చేస్తారో వెనుకోకు మళ్ళిస్తారో అంతర్ముఖులవుతారో అప్పుడు కొత్తగా ఈశ్వరునితో సంబంధము నిర్మాణము కాదు ఈశ్వరునితోటి నిత్యముగా సిద్ధించియే ఉన్న అనుబంధము సంబంధము కనెక్టెడ్నెస్ అది ఆవిష్కృతమవుతుంది కాబట్టి నిత్యసిద్ధమైన ఈశ్వర సంయోగము గుర్తించబడుతుంది అదే మనస్సును ఈశ్వరునిపై నిలుపుట అంటే అంతే అదే దాని అర్థం మీకు అనేక పౌరాణిక గాథలు ఉంటాయి ఆ గాథల్లో ఎలా చెప్తారంటే పార్వతీదేవి శివుని కొరకు తపస్సు చేసినది ఆ తపస్సు యొక్క ప్రభావం చేత శివుని సాక్షాత్కరించుకుంది అని మనకు అర్థం ఉంటుంది ఏమిటది ఆ తపస్సు ఏమిటి ఆవిడ చేసిన తపస్సు ఆ సాక్షాత్కారం ఎలా కలిగింది అని మీరు తాత్విక దృష్టితో విచారించినట్లయితే ఆవిడ చేసిన తపస్సు ఇంతే ఏమిటి మనస్సును సాంసారిక విషయంలో నుండి నివృత్తం చేయిత అంటే తపస్సు అంటే దాని తపస్సు మనం ఎవరే అనుకుంటారంటే తపస్సు అంటే తలగిందులుగా నిలబడమో లేకపోతే వెళ్ళి నిప్పుల్లో కూర్చోవడమో లేకపోతే నిప్పుల్లో నాడవడమో ఇలాగేదో అనుకుంటారు అయితే భోజనం మానేసి ఉపవాసాలు చేయడమో ఏదో అలాంటి పేర్లు పెట్టుకుంటారు అవన్నీ కూడా ఆనుషంగికములు అంటే మనస్సును కొంచెం వశంలోకి తెచ్చుకునే ఉపాయములు మాత్రమే లేదా వాటిల్లో కొన్ని సూపర్స్టిషన్స్ కూడా ఉంటాయి తపస్సు అనగా తప ఆలోచనే తపస్సు అనగా జ్ఞానాత్మకం తపహ జ్ఞా యస్య జ్ఞానమయం తపహ తపస్సు అనగా మనస్సును విషయముల నుండి వెనుకకు మరల్చి ఈశ్వరునిపై నిలుచున్నట్లు చేయు అదే తపస్సు అంటే మౌనముగా ఉండుటే తపస్సు అవుతుంది మౌనమే తపస్సు అవుతుంది ఎప్పుడైతే మీరు మనస్సును ఆ విధంగా సంసారము నుండి నివృత్తి చేసి ఈశ్వరునిపై నిలుపుతారో అప్పుడు ఈశ్వరుని యొక్క దర్శనము మీకు అవుతుంది పార్వతికి శివుడు దర్శనమైనట్టుగా అంటే అర్థమేమిటి మీకు ఆ జీవునకు ఈశ్వరునితో ఉండే నిత్య సంబంధం ఏంటి అది అంతకుముందు కప్పివేయబడి ఉన్నది ఇప్పుడు ఆ ఆవరణ తొలగిపోయి ఆ నిత్య సంబంధము ప్రకటమవుతుంది దాని ఈశ్వరుని యొక్క దర్శనము ఇది తాత్వికమైన వివరణము ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి అంతేగాని అక్కడేవో మహిమలు అలాగే దాన్ని మహిమలు అని అన్నారంటే మెరక్కిల్ అని మీరు అన్నారంటే ఇట్ ఈ ద ఇట్ గోస్ బియాండ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఐ యు యు యూ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండ్ దెన్ ఫార్ ఇట్ వికమ్స్ ఎ బిలీఫ్ సిస్టమ్ దాంట్లో తెలుసుకోవాల్సింది ఏముండదు జ్ఞానం యొక్క పరిధి నుంచి అది విశ్వాసం యొక్క పరిధిలోకి జారిపోతుంది విచ్ ఈజ్ నాట్ ఏ గుడ్ డెవలప్మెంట్ విచ్ ఈజ్ నాట్ డిజైరబుల్ ఎనీవే కాబట్టి మనస్సును ఈశ్వరునిపై లగ్నము చేయుట అనే విషయాన్ని నేను కొంత తాత్వికంగా మీ ముందు వివరించే ప్రయత్నం చేసినాను ఇంట్లో కొంత రెప్యుటేషన్లో ఉండొచ్చు కొంత కొత్త కూడా ఉంటే ఉండవచ్చు మరి బుద్ధిని మళ్ళీ ఇదేమిటిది మనస్సును నాపై నిలుపుము బుద్ధిని నాపై నిలుపుము అని వేరు బుద్ధి వేరు బుద్ధి సంస్కార రూపంగా ఉంటుంది మనస్సు ఆ సమయానికి వచ్చేటువంటి సంకల్ప వికల్ప రూపంగా ఉండేది మనస్సు వెనకాల ఈ సంకల్ప వికల్పాత్మకమైన మనస్సుకి మూలంలో సంస్కార రూపంగా ఉండేది బుద్ధి బుద్ధి నుంచే మనస్సు ప్రవృత్తి మనస్సు యొక్క ప్రవృత్తి బుద్ధి చేతనే నిర్దేశించబడుతూ ఉంటుంది కాబట్టి సంకల్ప వికల్పముల యొక్క స్థాయిలో ఈశ్వరునకు సమర్పించుట అది ఒక ప్రయత్నము అంతకంటే కూడా లోతైన ప్రయత్నము కూడా మనం చేస్తాం కొంచెం ముందు ఫై ఫ సూపర్ఫిషియల్ ప్రయత్నం చేసి ఆ తర్వాత కొంచెం లోతులకు కూడా వెళ్తాం మరియు బుద్ధిని వేసేయ బుద్ధి అనేది జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది దీనికి ఒక దృష్టాంతం చెప్తారు ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేస్తారు పెళ్లి చేసినప్పుడు అప్పగింతలోనే అది ఉంటుంది అప్పగించేయడం అమ్మాయిని అప్పగించేయడం అంటే ఇంకా మాకేం సంబంధం లేదు మీరు తీసి మీ అమ్మాయి ఎలా అంటారు కూడా ఎవడో ఈ రోజు నుంచి మీ చేపట్టుకుని మీ పిల్లలండి మా పిల్ల కాదండి మీరే తీసి కలంబ నీళ్ళు ఉంటాయి కానీ ఆ కలంబడి నీళ్ళలో ఆనందము ఉంటుంది దుఃఖము ఉంటుంది అంబీవిలెంట్గా రెండూ ఉంటాయి ఓకే అంత దుఃఖంగా ఉంటే మీ పిల్లలు మీరే అడ్డు పెట్టుకోండి నేను అన్నాడు అనుకోండి అవుతున్నవాడు మీరు కులాబ్సైపోతాడు కాబట్టి అలా కాదు ఎంతో ఆనందం ఉంటుంది దుఃఖం సో అప్పుగించేస్తారు అమ్మాయిని ఈ అమ్మాయి మీరు ఆ పరిస్థితిని ఆలోచించండి అది అది దాన్ని మగవాడు ఆలోచించి తెలుసుకోగలుగుతాడు స్త్రీకి సహజంగా తెలుస్తుంది ఇప్పుడు నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషను స్త్రీలు అనుభవించుంటారు కనుక వాళ్ళకి సహజంగా అర్థమవుతుంది కానీ పురుషుడు అంటే మగవాడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి దాంట్లో ఉండే ఆ గాధ శీలతను దర్శించగలగాలి అది ఎలా ఉంటుందంటే ఆ అమ్మాయి ఈ మొగాటికంటే చిన్న వయస్సు ఉంటుంది మామూలుగా మన మన పెళ్ళిళ్ళలో మనం పెద్దలు అరేంజ్ చేసిన పెళ్ళిళ్ళలో వీడికంటే ఐదారేళ్ళు చిన్నదిగా ఉంటుంది అంటే జీవితంలో ఐదారేళ్ళు వీడికంటే తక్కువ అనుభవం కలిగి ఉంటుంది తర్వాత ఆ అమ్మాయి పుట్టి పెరిగిన ఇల్లు అది ఆమె పుట్టిన దగ్గర నుంచి అమ్మాయికి తెలుసున్న ఇల్లు అదే ఆ తెలుసున్న ముఖాలు కూడా అక్కడి ముఖాలే తల్లి తండ్రి అన్నయ్య తమ్ముడు చెల్లె అక్క అవే తెలుసు అక్కడుండే నౌకర్లు చాకర్లు అన్నీ కూడా అక్కడున్న ముఖాలే తెలుసు నేబర్లు కూడా అక్కడ నేబర్సే తెలుసు అమ్మాయికి ఇప్పుడు వీళ్ళు పెద్దలు పెద్దవాళ్ళు పెడతారు సంబంధాన్ని ఫిక్స్ చేస్తారు ఇట్ హాల్ ఇట్ వర్క్స్ ఇట్ వర్క్ ఫర్ జనరేషన్స్ అండ్ ఇట్ కెన్ వర్క్ ఈవెంట్ టుడే బ్రహ్మాండంగా వర్క్ చేయగలుగుతుంది ఈవెంట్ టుడే అదేమంటే పెద్దలు ఫిక్స్ చేస్తారు ఈ అమ్మాయి ఎవరిని పెళ్ళాడో వాళ్ళు ఫిర్స్ చేస్తారు వాళ్ళకి నచ్చితే సరిపడుతుంది మరి ఈ అమ్మాయికి నచ్చద్దు అమ్మాయికి నచ్చడం ఏముంది దాంట్లో ఏమిటి నచ్చుతుంది అమ్మాయికి ఆలోచించండి మీరు అమ్మాయికి ఏమిటి నచ్చుతుంది ఏముంది నచ్చడానికి పెద్దవాళ్ళకి నచ్చితే సరిపడుతుంది కాదు అమ్మాయికి కూడా నచ్చి ఏమిటి నచ్చదు క్యాహే అదేం బ్రహ్మ పదార్థమన్నా నచ్చడం అంటే ఏమిటి అదంతా కూడా ఒక భ్రమత్యే నచ్చడం పెద్దవాళ్ళకే నచ్చతే సరిపడుతుంది ఎందుకంటే పెద్దవాళ్ళు చూసుకుంటారు వీడి ఈ వరుడు యొక్క గుణగణములను అంచనా వేసుకుంటారు తర్వాత వాడి యొక్క స్వభావాన్ని కూడా వీళ్ళు చూసుకుంటారు వాడి ఆర్థిక స్థితిని కూడా చూసుకుంటారు తర్వాత కొంచెం వాకపు కూడా చేసుకుంటారు ఎలాంటి మనిషి కోపిష్టి మనిషా మూర్ఖుడు కాదు కదా ప్రేమగా ఉండగలుగుతాడా అని కూడా వాకప్ చేసుకుంటారు పర్వాలేదండి మొదటిల సీజ్ ఓకే అంటేనే పిల్లనిస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చిందంటే తల్లికి తండ్రికి నచ్చింది అంటే ది దేర్ షుడ్ బి నో ప్రాబ్లం విత్ ది గర్ల్ ఈ మధ్యకాలంలో గర్ల్స్ కొంచెం మరి ఆ లేక ఏమన్నా వాళ్ళు అడ్డు చెప్తున్నారే మనకు తెలీదు బట్ ఒకప్పుడైతే అమ్మాయిని ఎవళ్ళు అడగరు కూడా అమ్మాయి నీకు నచ్చిందా అని ఎవళ్ళు ఇట్ ఈజ్ దట్ షీ విల్ లైక్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ షీ మే నాట్ లైక్ ఇట్ బట్ ఈవెన్చువల్లీ షీ విల్ లైక్ ఇట్ ఏమండి అమ్మాయి వివాహం అవుతుంది ఇప్పుడు ఆ అమ్మాయి అత్తారింటికి వస్తుంది అత్తారింటికి వచ్చినప్పుడు ఆమె మనస్థితిని మీరు అంచనా వేసి ప్రయత్నం చేయండి వెరీ డిఫికల్ట్ ఏ ముఖములైతే అనాటి ఆత్మీయులుగా భావించి ఆమె ఈ వాళ్ళు ఆత్మీయులైనా దూరంగానే ఉంటారు ఈ కొత్త ముఖాలు ఉంటాయి ఇక్కడ ఈ కొత్త ముఖాలు ఆత్మీయులు వీళ్ళు నా వాళ్ళు అంతకుముందు ఉన్న జను నా వాళ్ళు వాళ్ళు నా వాళ్ళుగానే ఉంటారు కానీ మోర్ ఇంపార్టెంట్ దాంట్ దాట్ ఈ మామగారు అత్తగారు ఆడపడుచులు బావమరు బా ఏమంటారు వీళ్ళు వీళ్ళు నా వాళ్ళు ఈ కొత్త నేబర్స్ ఉంటారు వీళ్ళు నాకు మిత్రులు ఏమండి మొత్తం సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు యొక్క స్ట్రక్చర్ అంతా మారిపోతుంది అక్కడుండే కామక్రోధాలు రాగద్వేషాలు సంకల్ప వికల్పాలు అంతా కూడా పూర్తిగా మారిపోతుంది ఇప్పుడు న్యూ మెంటల్ స్టేట్ అక్కడ మీకు నిర్మాణమై ఉంటుంది దానికి మూలంలో బుద్ధిలో ఉండే సంస్కారం ఏమిటంటే ఏమిటో తెలిసినా ఆ సంస్కారము ఐయామ్ ఏ మ్యారీడ్ ఉమన్ అనేది సంస్కారం అది సంస్కారం నేను వివాహితము అనేది సంస్కారం ఎవడో ఉంటాడు ఓ యంగ్ మ్యాన్ వాడికి ఉండే పాయింట్స్ ఉంటాయి బ్యాడ్ పాయింట్స్ ఉంటాయి వాడు మంచివాడే అవ్వచ్చు సిగరెట్ కాయేవాడైతే సిగరెట్ కంపు కొడుతూ ఉంటాడు ఇలా తిరిగి ఎలా ఉన్నామనేప్పటికీ సిగరెట్ వాసన వేస్తూ ఉంటాడు అసలు ఉంటే మీకు మాట్లాడుతుంది సో ఇట్ కుడ్ బి యాజ్ బ్యాడ్ యాజ్ బ్యాడ్ బట్ షీ యాక్సెప్ట్ వాడు నావాడు ఎందుకని ఈ సిగరెట్ తంపు వాసన వేసేవాడు నీవాడు ఎలా అవుతాడు బికాస్ అహం వివాహిత అహం ఊహా నేను వివాహితము అనేది అది సంస్కారం బుద్ధి అని ఉంటుంది సంస్కారం ఆ సంస్కారం ఎంత బలీయమైనదంటే దాని బలాన్ని మీరు అంచనా వేయలేరు సీతాదేవి ఆ సంస్కారంతో రాముడితో బయలుదేరు ఇంకా మంచైనా రాముడితో చెడైనా రాముడితోటే రాముడు పటాభిషక్తులు రాముడు ప్రసాదానికి వెళ్తే రాముడితో పాటు ప్రసాదానికి వెళ్ళింది రాముడు అడవికి వెళ్తే రాముడితో పాటు అడవికి వెళ్ళాడు మళ్ళీ ఎప్పుడూ పుట్టింటిని ఎరగదు ఆమె మళ్ళీ ఎప్పుడూ పుట్టింటి వాళ్ళని చూడలేదు తల్లిదండ్రులను చూడలేదు పుట్టిళ్ళలో ఎలా ఉందో మళ్ళీ చూడలేదు ఆవిడ జీవితంలో ది పాయింట్ ఈజ్ హీ నెవర్ మిస్ దాల్సా రాముడు కనపడకపోతే రాముడిని మిస్ అయింది కానీ పుట్టింటిని ఎప్పుడు మిస్ కాలేదు వివాహిత కూడా పుట్టింటిని మిస్ అవ్వదు పుట్టింటికి వెళ్ళాలని కోరుకుంటుంది ఏడాది అయిపోయింది మన ఆనందం చూసిన ఒకసారి వెళ్ళి అవ్వాలని ఉంటుంది సహజంగాను అంతేకాని షీ డజన్ మిస్ ది ఫాదర్ బట్ వెన్ షీ గోస్ టు ఫాదర్స్ హోమ్ షీ మిస్సెస్ హర్ హస్బెండ్ అది ఆ బుద్ధిలో ఆ సంస్కారము చాలా బలీయమైన సంస్కారం దీన్ని దృష్టాంతంగా చెప్తారు మన మనస్సుని మన మనస్సే వధువు ఈ మనస్సుని సంసారము నుండి వెనుకకు తీసుకొచ్చేసి దానికి అప్పగింతలు చెప్పేసి ఈ మనస్సుని ఈశ్వరులకు సమర్పించవలేము అంటే అర్థం నిన్నటిదాకా నేను సంసారానికి చెందిన వాణ్ణి సంసారిని ఈ నోటి ఈనాటి నుండి నేను సంసారిని అనే మాట పక్కన పెట్టి నేను భక్తుడను నేను వివాహితను అని అమ్మాయి అనుకుంటున్నా అమ్మాయి వయస్సు ఉండదు పదహారేళ్ళు ఉంటే గొప్ప ఒకప్పుడు పద్నాలుగేళ్ళకు వివాహం అయ్యింది వీడికి ఇరవై ఏళ్ళవాడు వీడు వీడికి ఉండదు అంత వివేకం ఆ అమ్మాయికి ఉన్నంత వివేకం పద్నాలుగో ఏటనే నేను వివాహితను మంచైనా చెడైనా వీడితోటే నాకు వీడితోటి వీడి వాళ్ళతోటి వీళ్ళు వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ ఇన్ ది ప్యాస్ట్ అనే ఆ షిఫ్ట్ అది బుద్ధది ఆ సంస్కారం నేను వివాహితను అనే సంస్కారం అటువంటి గాఢమైన సంస్కారమును మనం ఈశ్వరుని ఎందు నీలాపోవలేము సాధారణంగా సంసారులైన జనులు దేవుడి దగ్గరికి ఉడికే పెళ్ళి చుట్టము చూపు కింద వెళ్తారంటే సంస్కారం ఏమి ఉండదు ఊరికే ఇరవై గంటలు మాల్లో గడిపి ఓ పావు గంట దేవుని దగ్గరకు వెళ్ళి అక్కడ ఓ దండం పెట్టి దేవులో డబ్బులు హుండీలో వేసి వస్తారు తప్ప మనస్సునిద్దామనే ఆలోచన ఎప్పుడు చేయడు ఎవ్రీథింగ్ని డబ్బుతోటి సబ్జెక్ట్ చేద్దామని చూస్తాడు మనస్సు నిలపడం కష్టం కదా హుండీలో డబ్బు వేయడం తేలిక సో అది భక్తి కానే కాదు భక్తి అంటే అంచనా నేను చాలాసార్లు మీకు మనం చేసుకుంటాను దేవాలయాల్లో అడుగు పెట్టే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేవాలయానికి సంబంధించి మూడో నాలుగో పాయింట్స్ మనం అనుకున్నాము దాంట్లో మొదటిది అడుగు పెట్టే ముందే కొంచెం అక్కడ నిలబడి తల విధించి నేను సంసారిని కాను నేను భక్తుడా సంసారి అంటే సంసారంతో కనెక్ట్ అయి ఉన్నవాడు సంసారి దేవుడి దగ్గరకు వచ్చినా వీడు సంసారంతో కనెక్ట్ అయ్యే ఉంటాడు అంచేతనే సాంసారితములైన కామనలనే నాకు కావాలని కోరుకుంటాడు వాడికి దేవుడితోటి సంబంధం లేనేలేదు సంస దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నేను సంసారిని కాను నేను భక్తుడను అని అనుకుని అప్పుడు గడప దాటి దేవాలయంలో అడుగుపెట్టి దర్శనం చేసి వస్తే మీరు ఈ మీరు రోజులు చేయండి మూడుసార్లు చేయండి దేవాలయానికి వెళ్ళినప్పుడు మూడుసార్లు చేయండి మీ మనస్సులో ఒక చక్కని పరివర్తన వస్తుంది ఆ అమ్మాయికి వివాహమైనప్పుడు సో మూడు రోజులు వివాహం చేసి వారు ఐదు రోజులు వివాహం చేసేవారు పోనీ ఏదో మూడు కోట్ల వివాహం ఏదో ఏదో రూపంగా చేస్తారు ఆ పరివర్తన వచ్చేస్తుంది నేను ఊహను అంటే నేను వివాహమైన యువతిని అనే అనే మాట అది బుద్ధి ఎప్పుడైతే సంస్కారం బలపడిపోతుందో మనస్సు వికల్పాత్మకమైన మనస్సులో ఉండేటువంటి ఆ స్ట్రక్చర్ అంతా మారిపోతుంది కాబట్టి మయి బుద్ధిం నివేశయా బుద్ధిని నా ఎందు నిలుపుము బుద్ధి నిశ్చయాత్మకమైనటువంటిది బుద్ధి బుద్ధి నిశ్చయాత్మిక కాబట్టి బౌద్ధికమైనటువంటి గాఢత కనుక మనం నిర్మాణం చేసుకోగలిగితే అది చాలా బలంగా ఉంటుంది సంక్షే దిస్ సంకల్ప వికల్పాత్మకమైన మనస్సుతో సాంసారికమైన సంకల్పములను కొద్దిసేపు పక్కన పెట్టి ఓదు నిమిషాలు ఈశ్వరు సంకల్పాన్ని చేయచేసినా అది చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది పైపై మాత్రమే ఉంటుంది అలా కాకుండా బుద్ధి ఎందు కలిగినటువంటి సంస్కారమున ఒక గాఢత్వ ముదలడు అందుచేతనే శ్రీకృష్ణుడు మయ్యేవ మన ఆధస్వ మై బుద్ధి నివేశయ్య ఆ బుద్ధి నివేశయ్య అన్నదానికి అర్థం ఏమిటంటే నేను ఈ సంసారమునకు చెందినవాడను కాను నేను ఈశ్వరునకు చెందినవాడను అనే సంస్కారాన్ని ఆ నేను ఆ ఇంటికి చెందిన దానను కాను ఆ ఇంట్లో పుట్టి పెరిగిన ఆ ఇంటికి చెందిన కాను ఈ ఇంటికి చెందిన దానము గోత్ర పరివర్తనం అయిపోతుంది సప్తపదేపటికి గోత్రం మారిపోతుంది ఆ అమ్మాయి పుట్టింది భారద్వాజ సగోత్రంలో పుట్టింది అనుకోండి సప్తపదేపటికి వీళ్ళది ఈ వీడి పెళ్లి గోత్రము కౌండిన్య సగోత్రం అనుకోండి ఏదో అంటున్నా తెలిసర్లో ఏదో పేరు ఆ అమ్మాయి గోత్రం ఇంకా షీఈ్ నో మోర్ భారద్వాజ భారద్వాజ సగోత్రం కాదు నోమోర్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ షీస్ కౌండిన్యా సగోత్రం సా అతిపోతుందండో ఇటు కాదు చాలామంది అలా ఉంటారు భారద్వాజసా అనుకో భారద్వాజ సహ ఏంటండి తప్పు సకారాంతం అలా ఉండదు సగోత్రం ఓకే అంత గోత్ర పరివర్తనం అయిపోతుంది గోత్ర పరివర్తనం అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఇట్ ఈస్ ఆ రకంగా మన జీవితంలో గోత్ర పరివర్తనం అయిపోవాలి ఏమిటా గోత్ర పరివర్తనము నేను సంసారమునకు చెందినవాడను కాను సంసారంలో ఉన్నాను కానీ సంసారమునకు చెందినవాడను కాను నేను ఈశ్వరునకు చెందినవాడను అని అంచేతనే ఆడపిల్ల పుట్టింటికి వెళితే వెళ్ళేప్పుడు ఉత్సాహంగా వెళ్తుంది తల్లిని తండ్రిని అందరినీ చూసేసి నాలుగు రోజులు ఎప్పటికీ ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి మా ఆయన పాపం అడుగుతున్నాడు ఏమైనా కష్టపడుతున్నాడో అని ame parulu thonam chesanu she comes back she want to stay there iniga da avada tatkalikanga akkade vellindu tappa avada hrudaya samskaramunu batti avada akkade undi manush undalsina manush kaadu avide sare tandra kuda vachi varam roju aina velakopothe bhadvina adugutadu eppudu amma eppudu pettukunnindi muhurtam railekinda nanike adugutadu tandra kuda varam aina inkada velakopothunde edukandi అమ్మాయి టికెట్ రిజర్వ్ చేసుకుందా వాపస్ టికెట్ అని భారీగా అడుగుతాడు ఇంకా బికాస్ ద్ నాట్ హర్ ప్లేస్ హర్ ప్లేస్ ఈజ్ ఎల్స్ వ్యా షీ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు దీస్ పీపుల్ షీ ఈజ్ కనెక్టెడ్ టు సంబడీ ఎల్స్ ఈ బుద్ధి ఆ విధంగా ఈశ్వరుని ఇడల నిర్మాణం చేసుకోవాలి వై బుద్ధిని నివేశయా దీన్ని ఇంకో రకంగా మహాత్ముడు చూశారు చూడండి మీకు పరమేశ్వరుడు బుద్ధినిచ్చాడు బుద్ధి అంటే ఒక సత్యాన్ని పరిశోధించేటువంటి శక్తి విజ్ఞాన శక్తి అది దాన్ని ఇచ్చాడు దాన్ని ఉపయోగించి సంసారాన్ని పరిశీలించి పరిశోధించి చేయటం అన్నది అవివేకం ఆ బుద్ధిశక్తి ఉన్నందుకు మీరు ఆత్మతత్వాన్ని పరిశోధించాలి ఆత్మతత్వమును అరయ్యబలెము బుద్ధి ఇచ్చినందుకు అది ప్రయోజనం మీకు మంచి బుద్ధి ఉంటే మ్యాథమెటిక్స్ లాగా అటువంటి సబ్జెక్ట్ని స్టడీ చేసేటువంటి అటువంటి పదును దానికి పెట్టి మీరు శంకర భాష్యం చదివితే మీకు భగవంతుని బుద్ధి ఇచ్చినందుకు చరితార్థం అవుతుంది తప్ప మీరు బుద్ధిని ఉపయోగించి స్టాక్ మార్కెట్ క్యాల్కులేషన్స్ లేకపోతే హిందూ పేపర్ ఈ మువించి అమౌండాక చదివి పొలిటికల్ క్యాల్కులేషన్స్ చేశారనుకోండి ఏ ఉపయోగం దానివల్ల ఉపయోగమే ఉండదు ప్రతి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాంట్లో బోల్డ్ అంత విషయం తెలుసుకోవాల్సింది ఉంటుంది ఇప్పుడు గుర్ర పందాలు అందనుకోండి ఆ పుస్తకం చదువుకున్నా ఏ గుర్రం ఎప్పుడు పుట్టింది దీని తండ్రి ఎవడు దీని తాత ఎవడ పెడిగ్రి అనో ఏదో ఉంటాడు దీని తండ్రి ఎన్ని పంద్యాలను నెగ్గింది దీని తల్లి ఎన్ని పంద్యాలు నెగ్గింది అని వీళ్ళు లెక్కలు వేస్తూ ఉంటాడు అది కూడా బుద్ధే అన్నీ గుర్తుపెట్టుకున్నాడంటే ఇప్పుడు గుర్రం యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ వీడికి గుర్తున్నాయంటే నిజంగా ఎంత కృషి చేస్తుంటాడో ఆలోచించండి అది కూడా బుద్ధే కానీ ఆ బుద్ధి దుర్వినియోగం అయిపోయింది దానికి సద్వినియోగం బుద్ధికి సద్వినియోగము ఒకే ఒకటి ఒకే ఒకటి బుద్ధికి సద్వినియోగము అదేమిటంటే హృదయంలో ఆత్మరూపంగా నిలిచి ఉండే ఈశ్వరుని యొక్క తత్వమును శోధించుతయే అదే బుద్ధికి మంపదార్థ శోధన తత్పదార్థ శోధనను మినహాయిస్తే బుద్ధికి చరితార్థత లేదు కాబట్టి ఆ బుద్ధిని సద్వినియోగం చేయటం పేరే మయి బుద్ధిన్నివేశయ మయీ అంటే గీతలో అస్మశబ్దం ఎక్కడ వచ్చినా శ్రీ భగవాను వాచ్యాన్ని వచ్చింది కనుక దానికి అస్మత్ శబ్దం అంటే నేను అనేదానికి అర్థము ఈశ్వరుడు అని కానీ శాస్త్రదృష్ట్యాత్ ఉపదేశం వామదేవవత్ అని బ్రహ్మసూత్ర న్యాయము కలదు శ్రీకృష్ణుడు కూడా ఉపదేశం చేసినప్పుడు నేను అన్నాడంటే దేహపరిచ్ఛిన్నమైన దేవకీనందనుడు అయిన నేను అని కాదు అర్థం నేను అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అన్నప్పుడు అక్కడ అహం అంటే నేను అనేదానికి అర్థమేమిటి దేవకి వసుదేవులకు పుట్టాడు ఫలానా తారీఖుని పుట్టాడు ఫలానా గోత్రం రాశి నక్షత్రం ఇప్పుడు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నాడు ముసలానడు అదే నేను అంటే అర్థం అది కాదు నేను అంటే అర్థం మరేమిటి అది అక్కడ నేను అంటే ఆత్మ చైతన్యము అని అర్థం పరబ్రహ్మ కంటే ఆత్మ ఆత్మ లేకపోతే ప్రత్యేక భిన్నమైన బ్రహ్మ అని అర్థం నేను ఆ దృష్టితో ఉపదేశం చేస్తారు ఉపదేశము పరిచ్ఛిన్న దృష్టితో చేయదు తత్వ తాత్విక దృష్టితో ఉపదేశం చేస్తాను శాస్త్రదృష్ట్యాతు ఉపదేశ ఉపదేశం ఎప్పుడు శాస్త్రదృష్టితో చేస్తాను వామదేవతి వామదేవుడు ఏమన్నాడంటే అహం అనురభవం సూర్యశ్చ నేను సూర్యుడు అన్నాడు నేను సూర్యు తల్లి గర్భంలో ఉన్నాడు ఇంకా పుట్టను కూడా పుట్టలేదు తల్లి గర్భంలో ఉన్నవాడు పిండాభిమానంతో నేను సూర్యుడు అని వెళ్ళానగలుగుతాడు పిండాభిమానం ఉన్నప్పుడు ఈ తల్లి గర్భంలో పిండమై ఉన్నాను అని కలుగుతాడు కానీ నేను సూర్యుడను ఎలా అనగలుగుతాడు అన్నాడు అంటే పిండాభిమానాన్ని విడిచిపెట్టి స్వరూపభూతమైన ఆత్మస్వ ఆత్మచైతన్యంతో తాదాత్మ్యాన్ని చెంది అన్నాడు ఆ మాట ఆయన ఆత్మయే సర్వము కనుక ఆ సర్వమునకు అధిష్టానమైన ఆత్మస్వరూపుడను నేను అనే దృష్టితోటి నేను సూర్యుడను అన్నాడు